దైవమాని చేతలు తప్పదు మారోతలు ఏవల జూచిన బాయదు ఏ మందమయా కాయములో హేయమదే కమ్మభూత మీదనదే రోయదు చిత్తమున కురుచియేతోచి మాయలనే పొరలేది మాటలని విసిగేది ఏ కానము ఏ పుట్టుగది ఎంగిలి పూచినదాచారము గుట్టు చెడదు అందునాను గుణమే తోచి వట్టి యాస పొరలేది వంతబడి తిరిగేది ఎట్టు బేగించగవచ్చునే మందమయ్యా నిక్కిచూచితే నెరుక నిద్రించితే మరపు మక్కలించిన బతుకు మంచిదీ తోచి మిక్కిలి శ్రీ వెంకటేశకు నేను శరణంటే ఎక్కువ ఆయనా పదవి ఏ మందమయ్యా